కానీ మనిషి అలా అనుకోడుగా నేను మానవుడు అని అనుకోడు ఆయమే కెనాడియన్ అంటాడు ఆమె క్రిస్టియన్ అంటాడు ఆయమే పంజాబీ అంటాడు ఆమె మద్రాసి అంటాడు ఆమె క్యాస్ట్ అంటాడు తప్ప ఆయమే హ్యూమన్ బీయింగ్ అని అనుకోడు హ్యూమన్ బీయింగ్ బీయింగ్ అంటే బ్రహ్మ అదే పరమ సత్యం బీయింగ్ ఈజ్ బ్రహ్మన్ హ్యూమన్ బీయింగ్ కి బీయింగ్ కి తేడా ఎక్కువ లేదు హ్యూమన్ అనే కండిషన్ తీసేస్తే అదే బ్రహ్మ ఎంత బాగా ఎక్స్పాండెడ్ ఆత్మ అదే మహాత్మ అంటారు వాడు మహాత్ముడు వసు మానవ జాతి అంతా కూడా ఆత్మస్వరూపమే అందరూ మానవులందరూ ఒక్కటియే ఒక్కటంటే ఆత్మని వాడు మహాత్ముడు గాంధీ మహాత్ముడు ఆయన బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించాడు తప్ప ద్వేషించలేదు బ్రిటిష్ వాళ్ళను కూడా ఆత్మరూపులుగానే భావించాడు కానీ పాలసీని వ్యతిరేకించాడు కానీ ద్వేషించలేదు ఐ డిజగ్రీ బట్ ఐ డు నాట్ హేట్ ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఆఫ్ డిసగ్రిమెంట్స్ ఇంట్రిన్సికల్లీ వీఆర్ ఆల్ వన్ అని చెప్పాడు ఆయన బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు విని వాళ్ళకి వేలమోహం వేశారు ఇలా మాట్లాడుతున్నాడు అంచేతన ఆయనకి మహాత్ముడు అని పేరు వచ్చింది ఎనీవే వసుధైవ కుటుంబకం అది కూడా మహాత్మాకి ఇంకా ఒక స్థాయి తక్కువే ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళి సకల ప్రాణులు ఆత్మయే శ్రీకృష్ణుడు ఆ స్థాయిలోకి వస్తాడు ఎందుకంటే ఆయన ఏమని చెప్పాడంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండిత సమదర్శిన సమ అంటే బ్రహ్మ విచ్ ఈజ్ ఆత్మ సకల ప్రాణుల ఎందు ఆత్మలు దర్శిస్తాడు కనుక ఆయన ఆయన ఆత్మ చాలా పెద్ద ఆత్మ ఇప్పుడు తెలిసింది కదండి మహాత్మ అంటే చాలా పెద్ద ఆత్మ ఎంత పెద్ద ఆత్మ తెలుసునా ఆత్మలో సకల జగత్తు ఈ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇన్ దట్ ఆత్మ ఐ ఆమ్ ఆల్ దేస్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ అహం బ్రహ్మ అస్మి అంటే అర్థం అహం సర్వం అస్మి అనర్థం ఎందుకని సర్వం ఖల్విదం బ్రహ్మ అది మహాత్మ సో శ్రీకృష్ణుడు విశ్వరూపుడు కనుక ఆయన్ని మహాత్మన్ అని సంబోధించుట ఎంతయూ యుక్తియుక్తముగానున్నది ఎనివే సో అర్జునుడు అంటాడు కస్మాచితే మహాత్ముడవైన నీకు ఈ సిద్ధపురుషులు నమస్కారం చేస్తున్నారు ఆయనకి నమస్కారం చేయడంలో ఆశ్చర్యమే ఉంది ఆయన్ని కీర్తించిన వాళ్ళకే నమస్కారం చేస్తుంటే ఆయనకి నమస్కారం చేయడంలో ఆశ్చర్యమేముంది మహారాజు గారి సెక్రటరీకే దండాలు పెడుతుంటే మహారాజుకి దండం పెట్టడంలో ఆశ్చర్యం లేదు కనుక ఎందుకు నమస్కారం చేయరు అంటే నమస్కారం చేయుట విడ్డూరమేమీ కాదు హే మహాత్మన్ ఎందుకంటే గరీయసే నీవు చాలా బరువైన వాడవు గరీ వెయిటీ యు ఆర్ ఎ వెరీ వెయిటీ పర్సన్ అంటే చాలా ఉబీస్ అండ్ హెవీ అండ్ ఒబీస్ అని అర్థం గరీయసే అంటే వెయిట్ అక్కడ వెయిట్ ఏమిటంటే జ్ఞానమే జ్ఞానమే అక్కడ బలము గురువు అంటే బరువైన అర్థం ఉన్నది గురువు గురుత్వాకర్షణ శక్తి అది గురువు అంటే బరువైన ఇప్పుడు గురువు గారు ఆయన గురువు గారు అంటే ఆయన చాలా దట్టంగా బరువు ఇటో చేయటో ఇద్దరు లేవ తీయాల్సినట్టుగా ఉన్నాడు అని అనుకోకూడదు అక్కడ బరువు అంటే ఏమిటి బరువు జ్ఞానము యొక్క గురుత్వము ఆయన గొప్ప జ్ఞాని అభిప్రాయం అలాగే హే శ్రీకృష్ణ నీవు చాలా వెయిటీ పర్సన్ గరీయస్ ఈ అర్ వెయిటీ పర్సన్ అంటే అర్థం నీవు జ్ఞానంలో సర్వోత్కృష్టుడవు అటువంటి నీ కొరకు నమస్కరించుట అందరు సిద్ధ పురుషులు నమస్కరించుట దాంట్లో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు ఇంకా బ్రహ్మణో ప్యాధికర్ే ఇక్కడ ఇక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఆ పరమాత్మ సాక్షాత్తుగా పరమాత్మ సృష్టి చేయడు అది ఆ వ్యవస్థ కూడా మీరు అధ్యాత్మము నందు చూసుకోవచ్చు అధ్యాత్మంలో అంటే మీకు మీరు మీ అనుభవంలో అది తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు నిద్ర లేస్తారు నిద్రలో ఏ క్రియేషను లేదు ఏ సృష్టి లేదు నిద్ర లేచిన తర్వాత మొట్టమొదట ఏమొస్తుంది సృష్టి వస్తుందా తెలివి వస్తుందా వస్తుంది తెలివి వచ్చి ఆ తెలివిలో దేహము తెలుస్తుంది తెలివి వచ్చిందంటే తెలుస్తుంది ముందు ఏం దేహం తెలుస్తుంది దేహంతో పాటుగా జగత్తు తెలుస్తుంది మనం చుట్టూ ఉండే పరిసరాల్లో అది జగత్తు అది తెలుస్తుంది కాబట్టి ఈ దేహము తెలిసి తెలుస్తూనే ఆ దేహంతో తాదాత్మ్యము అగు ఏర్పడుతుంది ఆ దేహమే నేను అనే తాదాత్మ్యము ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇన్స్టెంట్ అలా దేహం తెలుస్తూనే తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్ అజ్ఞానము ప్రభావం చేత దాంతో దేహము తెలియట తెలిసిన దేహముతో తాదాత్మ్యమును చెందుక అటువంటి దేహతాదాత్మ్యము నుండి అహంకారము పుట్టుక దేహ తాదాత్మ్యం నుంచి పుడుతున్న అహంకారము ఈ మూడు స్టెప్స్ కావండి అవన్నీ కూడా ఒకటే స్టెప్ కింద అయిపోతాయి ఇన్స్టంట్ ఇన్స్టంట్ కాఫీ లాగా ఇన్స్టంట్ నోయింగ్ ఆఫ్ ది బాడీ ఇన్స్టంట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్స్టంట్లీ ఈగో అక్కడ ప్లేస్లో ఉంది ఈగో ఇప్పుడు సంసారం సృష్టింపబడుతుంది ఆ సంసారాన్ని ఎవడు సృష్టిస్తాడు ఈగో సృష్టిస్తుంది నా ఇల్లు నా వాకిలి నా నా నా అని అలా సృష్టిస్తుంది ఈగో కాబట్టి ముందు తెలివి వస్తుంది అదే ఆత్మ ఆ తెలివిలో ఈగో పుడుతుంది ఈగో పుడుతుంది ఆ పుట్టిన ఈగో సంసారాన్ని సృష్టించుకుంటుంది సృష్టించుకుని దాంతో కుస్తీ పడుతో గోల పెడుతో దుఃఖపడుతూ ఉంటుంది ఇది ఇది సంసారం యొక్క క్రమం ఆ క్రమం తెలిసిందండి పైగా ఈగో ఏమంటుంది తను సంసారం సృష్టించి దేవుడు సృష్టించేది ఉంటుంది సో మొత్తానికి మన అనుభవంలో ఉంది కదా అది ఇప్పుడు నేను చెప్పిన క్రమం మన అనుభవంలో ఉంది కదా సరిగ్గా దీనినే మీరు కాస్మిక్ లెవెల్కి అప్లై చేయాలి దీన్నే కాస్మిక్ లెవెల్కి అప్లై చేయాలి అప్లై చేస్తే ఎందుకంటే కాస్మిక్ లెవెల్ అన్నది మన అధ్యాత్మ అనుభవాన్ని బట్టే దాన్ని మహర్షులు బోధించారు దాన్ని దీన్ని బేసిస్గా పెట్టుకుని దాన్ని బోధించారు సో అప్లై చేయండి మొట్టమొదట ఉన్నది ఏది తెలివి ఆ తెలివియే ఆత్మ అదే పరమాత్మ ఆ తెలివి నుంచి ఏది పుట్టింది అధ్యాత్మంలో ఈగో పుట్టింది ఈగో అంటే దేహేంద్రియ సంఘాతముతోటి తాదాత్మ్యమును చెందిన ఒక తత్వము అధ్యాత్మ అధి కాస్మిక్ లెవెల్లో ఆ ఈగో స్థానంలో బ్రహ్మదేవుడు ఉంటాడు ఉపనిషద్వాంగ్మయంలో బ్రహ్మదేవుడికి హిరణ్య అని పేరు ఇక్కడ కొంత పురాణ లక్షణం ఉంది ఈ అధ్యాయానికి కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు మీరు ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు సృష్టి చేస్తాడు జగత్తులంతానే సృష్టిస్తాడు కాబట్టి జగత్తుని సృష్టించిన బ్రహ్మను సృష్టించిన వాడు పరమాత్మ కదా తెలివి నుండి ఈగో పుట్టినట్టుగా పరమాత్మ నుండి బ్రహ్మ పుడతాడు బ్రహ్మదేవుడు పుడతాడు బ్రహ్మదేవుడి నుంచి జగత్ వస్తుంది దీన్నే పురాణంలో ఏమని చెప్తారో తెలుసిన విష్ణువు యొక్క నాభికమలమునందు బ్రహ్మ పుట్టును పుట్టి సృష్టి చేయును అని చెప్తారు అది పురాణం దానికి మన మన మిత్రులు ఏమనుకుంటారంటే విష్ణువు గారి బొడ్డులోంచి ఓ ఇలాగా ఓ పద్మాహటి తూడుతో సహా పుట్టుకొచ్చిందని అనుకుంటారు ఇక్కడ మన అక్కడక్కడ సరస్సులో పద్మాలు పుట్టుకొస్తాయి చూడండి అలాగ బొడ్డులోంచి ఓ పద్మాహటి పుట్టుకొచ్చింది అది అనుకుంటారు అలా కాదు ఇట్స్ ఎ సింబాలిక్ థింగ్ బొడ్డు అంటే నభహ నాభి నాభి అంటే నభ ఏవ నాభి అంటే ఆకాశం మనం నపూంసంగా చెప్తాం నభస్ నభ నభహ నభసి నభాంసి ఆకాశము స్పేస్ ఆ స్పేస్ నుండి ఆ హిరణ్య గర్భుడు ముందు స్పేస్ కాబట్టి విష్ణువు యొక్క నాభి అంటే ఆ స్పేస్ రూపంగా విష్ణువు నుంచి స్పేస్ పుట్టింది తస్మాత్వా ఏ ఆత్మన ఆకాశ సంభూత అక్కడి నుంచి పురుషుడు అలా వస్తుంది కాబట్టి ఆ నాభి నాభి అంటే స్పేస్ ఎనీవే పద్మము ఆ సింబాలిజం ఇంకా చాలా ఉంది సింబాలిజం ఇప్పుడు నవ్ ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు ఆల్ దాట్ కాబట్టి ఆ విధంగా పురాణంలో కథ కింద చెప్పినది ఏది గలదో అదే తత్వముగా ఇక్కడ ప్రతిపాదిస్తారు కాబట్టి ఆ సకల జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు ఎవడైతే ఉన్నాడో ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టికి ఆది ఎందు నీవే సృష్టించినావు బ్రహ్మణోపి ఆదికర్తే అని శ్రీకృష్ణుని స్ఫూచిస్తున్నాడు అటువంటి నీకు నమస్కారం చేశారంటే ఇంకెవాళ్ళకి నమస్కారం చేస్తారండి బ్రహ్మదేవుని సృష్టించిన వాడికి నమస్కారం లేకపోతే ఇంకెవాళ్ళకి నమస్కరిస్తారు ఎందుకు నమస్కరించరు కస్మాచ్చతే నా నమేరం ఎందుకు నమస్కరించరు ఇప్పుడు కలెక్టర్ గారు వస్తున్నారంటే అందరూ దండాలు పెడుతున్నారు అది ఏంటంటే అందరూ అలా దండాలు పెట్టేస్తున్నారు అంటే ఎందుకు పెట్టరు ఆయన రెవెన్యూ కలెక్టర్ డిస్ట్రిక్ట్ హెడ్ ఎందుకు నమస్కారం చేయాలి తప్పకుండా చేస్తారు అని అర్థం ఇంకా అడ్రస్లు అనంత అనంత అంటే అంతము లేనివాడ ఈశ్వరుడు ఆ కాలప్రవాహంలో అంతాన్ని చేరుకోడు ఈశ్వరుడికి అంతము ఉండదు కాలప్రవాహంలో సర్వము అంతమైపోతుంది జగత్తులో ఉండే సర్వము కాలప్రవాహంలో అంతమైపోతుంది సర్వము అంతమైపోతుంది అలెగ్జాండర్ నిలబడి ఉన్నాడు నిలబడి ఉంటే ఆయనకి ఎదురుకుండా నలుగురు జైన్ సాధువులు కనపడ్డారు జైన్ సాధు ఈ జైన్ సాధుస్ ఏ రకమైన భోగాల్ని స్వీకరించకుండగా సర్వసంగ పరిత్యాగం చేసి అలా ఉన్నారు ఆయన వాగం చేశాడు ఎవటరా వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు ఏది స్వీకరించరు అంత త్యాగం చేసేసేరని చెప్పేసి చెప్తారు అంటే అప్పుడు అలెగ్జాండర్ అంటాడు ఏం మీకేం పిచ్చా ఏమన్నానా వై యూ గివ్ అప్ ఎవ్రీథింగ్ యూ హ్ టు అక్యూములేట్ థింగ్స్ పోగేసుకోవాలి కానీ అలా అన్నీ విడిచిపెట్టి కూర్చోవడం ఏమిటి నీకేం బుద్ధి లేదా ఏమి అంటాడు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే బుద్ధి లేకపోవడం మాకు కాదు నీకే ఎందుకంటే నీవు ఎంత పోగేసినా నువ్వు పోగేసినంతా కూడా జారిపోతుంది ఇప్పుడు నువ్వు అలెగ్జాండర్ నిలబడి ఉన్నాడు దారిలో నువ్వు నిలబడ్డావు చూడు అంతే స్థలం నీకు మిగులుతుంది ఫైనల్గా నువ్వు నిలబడ్డ ఏరియా ఎంతుందో అంతే నీవు దేహం పడిపోయిన తర్వాత నువ్వు నిలబడ్డ చోటే గొయ్యి తీసేసి ఆ గోతిలో ఈ దేహాన్ని పడేసి మళ్ళీ మట్టి కప్పేస్తారు కాబట్టి నీకు అంతకంటే ఎక్కువ చోటు అక్కర్లేదు ఆ నిలపడ్డ చోట గొయ్యి తీయడానికి ఎంత చోటు కావా అంటే సిక్స్ ఫీట్ కూడా అక్కర్లేదు వన్ ఫుట్ బై వన్ ఫుట్ తీసినా అక్కర్ అక్కడికక్కడ అలా గొయ్యి తీసేసి దాంట్లో ఈ దేహాన్ని పడేసి మట్టి పోషిస్తే పని అయిపోయాయి ఓన్లీ దట్ మచ్ నీకు మిగులుతుంది దేహాభిమానం గలవాడికి అంతే మిగులుతుంది మిగిలినంతా పోతుంది అని అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇది రికార్డెడ్ హిస్టరీ ఎలా రికార్డ్ చేశారు నేను ఏదో పుస్తకం అమర్త్య సేనని ఒక పుస్తకం అమర్త సేన్ అని ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని ఒక పుస్తకం ఒకటి రాశాడు దాంట్లో ఆయన ఆయన రాశాడు ఈ కథని ఈ కోర్టెడ్ ఇట్ ఎలాంగ్ విత్ రిఫరెన్స్ రిఫరెన్స్ టు సహా అమర్త చేసేయండి నోబుల్ ఆ రెండు కాబట్టి ఎనీవే ది పాయింట్ ఈజ్ ఈ సర్వము మనము పోగేసేటువంటి సర్వము అంతమైపోతుంది ఈ పోగేసి వాడు ఉంటాడే వీడు కూడా అంతమైపోతుంది వంశం మా వంశం గొప్పది ఆ వంశం అంతమైపోతుంది మా కులం గొప్పది అది అంతమైపోతుంది మా గోత్రం గొప్పది అది అంతమైపోతుంది ఈ సృష్టి అంతమైపోతుంది ఈ సృష్టిని చేసిన బ్రహ్మదేవుడు కూడా అంతమైపోతాడు అన్నీ అంతమైపోయినా అంతము కాకుండా ఆ కాలాన్నే అంతం చేసేసి కాలాన్నే మింగి కూర్చుంటాడు వాడు అన కాలాన్నే మింగేస్తే ఇంకా కాలమే లేకపోతే ఇంకా అంతమయ్యాడు అంతమగుతా ప్రక్రియే ఉండదు కాలాన్ని మింగి కూర్చుంటాడు మృత్యువుని గుటుక్కున మింగి కూర్చుంటాడు వాడు అనంతుడు హే అనంత అని శ్రీకృష్ణుని అర్జునుడు సంబోధిస్తున్నాడు దేవేశ దేవతలకు ప్రభు దేవతలకు ప్రభు అంటే మీ అధ్యాత్మంలో మీరు చూసుకోండి కన్నుంది దేవత దేవత అంటే ప్రకాశించేది ఇంద్రియములన్నీ దేవతలే చెవి దేవత ప్రకాశిస్తూ ప్రకాశించడం అంటే చుట్టుపక్కల ఏ శబ్దం వచ్చినా చెవి ప్రకాశింపజేస్తుంది తను ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తుంది అది దేవత అంటే ముక్కు దేవత ఎక్కడా సుగంధం రావడానికి వీళ్ళేది ముక్కు పట్టేసుకుంటుంది వెంటనే దుర్గంధం వస్తే ఇంకా తొందరగా పట్టుకుంటుంది దేవత నాలుక దేవత నాలుక మీద ఏది వేసినా రసాన్ని రుచిని పట్టుకుంటుంది చర్మము దేవత ఈ దేవతలందరికీ ఓ దేవ వీళ్ళందరిపైన ఈష ఒకడు ఉన్నాడు ఎవరిది నేను అహం నేను నా చూపు నా వినికిడి నేను మీలో దేవతలు ఉన్నారు ఆ దేవతలపై దేవుడు ఉన్నాడు దీన్నే మీరు కాస్మిక్ లెవెల్కి తీసుకోండి దేవత సూర్యుడు కన్ను మీకు దేవత అయితే అక్కడ దేవత సూర్యుడు మనస్సు మీకు దేవత అయితే అక్కడ దేవత చంద్రుడు చెవులు మీకు దేవత అయితే అక్కడ దేవత దిగ్దేవత నోరు మీకు దేవత అయితే అక్కడ దేవత అగ్ని ఈ విధంగా అక్కడ ఉండే దేవతలు ఈ దేవతలందరి పైన ప్రభు ఎవరు పరమేశ్వరుడు దేవేశ అలా అర్థం చేసుకోవాలి అంతే కాని ఇక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ ఇక్కడ ఇంత మనందరం ఉన్నట్టుగానే అక్కడ కూడా ఓ లెవెల్లో అందరూ అక్కడ ఇటు తిరుగుతూ విమానాల్లో అక్కడ ఉంటారు వాళ్ళందరినీ ఎత్తి మీద కూర్చుని ఒకడు కంచాపచుని వాళ్ళందరినీ అజమాషీ చేస్తూ ఉంటాడు అలా అనుకోకూడదు మనం చాలినట్టు మళ్ళీ ఇంకొక లెవెల్ కూడా సిరిగ్గా ఎగ్జాక్ట్గా మరో లెవెలా నేను పిచ్చే ఉన్నా అలా కాదు పరవే ఇదంతా భాష్యకా చెప్తారు ప్రాజాపత్య బ్రాహ్మణులలో బృహదారణ్యోపనిషత్తులో దేవతలు మనుష్యులు అసురులు దేవతలు పైన ఉంటారు మనుష్యులు మిడిలు అసురులు పాతాళం అవునండి అయితే ఫైనల్గా స్టోరీ ఏమిటంటే అంత వీళ్ళే దేవతలు వీళ్ళే మనుషులు వీళ్ళే అసురులు వీళ్ళే అనివే దేవేష్ అలా అంటే జగత్తులో ఉండే ఫోర్సెస్ ఎలిమెంటల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి దేవతలు ఆ ఎలిమెంటల్ ఫోర్సెస్ అన్నిటినీ తన అధీనంలో పెట్టుకున్నటువంటి ఆ హిరణ్య ఆ హిరణ్య కూడా సృష్టించిన వాడు బాప్కా బాప్ సర్వమునకు బాప్ హిరణ్య గర్భుడైతే యొక్క బాప్ అది పరమేశ్వరుడు దేవేశ అంటే అది అర్థం అనంత దేవేశ జగన్ నివాస అంటే జగత్తులో నివసించువాడు అనుకోకూడదు జగత్తులో నివసించువాడు కాదు జగన్ నివాస అంటే జగత్తునకు నివాస స్థానమైన వాడు అర్థం ఇప్పుడు మీరు చెప్పండి ఆలోచించి చెప్పండి నెక్లెస్లో బంగారం ఉంటుందా బంగారంలో నెక్లెస్ ఉంటుందా మామూలుగా ఆలోచించకుండా చెప్తే నెక్లెస్లో బంగారం ఉంటుంది అని చెప్పాలి అవునా కరెక్టేనా ఆలోచించకుండా చెప్తే అలాగే చెప్తారు కదా నెక్లెస్లో ఉంటుంది బంగారం ఎక్కడ నేరండి పులాలు బంగారం ఇచ్చాను ఏమైపోయింది రాదంటే నెక్లెస్లో పెట్టాం కదా అదాన్ని అంటాడు నెక్లెస్లో బంగారం ఉంటుంది అని చెప్తాడు కానీ నెక్లెస్లో బంగారం ఉండదు బంగారం ఉన్నందు నెక్లెస్ ఉండుము దేనికి ఏది అధిష్టానము నెక్లెస్కి బంగారమా బంగారానికి నెక్లెస్సా నెక్లెస్కి బంగారము అధిష్టానము అలాగే ఈ జగత్తులకు ఈశ్వరుడు అధిష్టానము జగత్తు ఈశ్వరుని ఎందుంటున్నాడు ఇప్పుడు దీంట్లో ఒక రాంగ్ డైరెక్షన్ రైట్ డైరెక్షన్ చెప్తూ చూడండి జగత్తంతా ఎక్కడ ఉన్నది ఆకాశమునందు గలదు కదా ఆకాశంలో ఉంటుందండి జగత్తంతా కూడా నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు గ్రహాలు అన్ని ఆకాశంలో ఉంటాయి భూతాకాశము గలదు భూతాకాశము ఎక్కడ ఉంటుంది మనస్సునందు గలదు చిత్తము చిత్తాకాశము భూతాకాశము ఇమిడిపోతుంది ఎందుకంటే ఆకాశము స్పేస్ అనేది ఇట్స్ ఎ మెంటల్ కేటగిరీ మనస్సులో ఈ విడిపోతుంది చిత్తాకాశమున్నందు ఉంటుంది భూతాకాశం ఇది ఎలాగంటే సినిమా చూస్తున్నారు సినిమాలో ఆకాశంలో విమానం ఎగురుతోంది సినిమాలో ఇప్పుడు ఆ విమానం ఎక్కడ ఎగురుతుంది ఆకాశంలో ఎగురుతుంది ఆకాశం ఎక్కడుంది తెర మీద ఉంది తెర మీద లేదండి ఆకాశం అలాగే జగత్తు ఆకాశమున్నందుగలదు ఆకాశం ఎక్కడ గలదు చిత్తమునందుగలదు ఇప్పుడు రాంగ్ డైరెక్షన్ చెప్తున్నా రాంగ్ డైరెక్షన్ చెప్పే వాళ్ళు ఉన్నారు అందుకోసం రాంగ్ డైరెక్షన్ చెప్తున్నా చిత్తము ఎక్కడ గలదు దేహము నందు కలదు దేహము ఎక్కడ గలదు ఆకాశము నందు కలదు కాంట్రడిక్షన్ మళ్ళీ వెనక్కి వచ్చారు ఆకాశం చిత్తంలో ఉంటే మళ్ళీ చిత్తం మళ్ళీ ఆకాశంలో ఉన్నట్టంట్రడిక్షన్ అయిపోలేదండి విరోధం ఇప్పుడు చొక్కా ఎక్కడ ఉన్నది పెట్టి ఎందు ఉన్నది పెట్టి దేని ఎందు కలదు చొక్కా ఎందు గలదు. తప్పు కదండి కాంట్రరెక్షన్ అయిపోలేదు అది తప్పు మరి రైట్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే భూతాకాశము దేని ఎందు కలదు చిత్తాకాశమునందు కలదు చిత్తాకాశము దేని ఎందు కలదు చిదాకాశము నందు కలదు చిత్ తెలివి ఆ చిత్ ఆకాశమునందు ఈ చిత్తాకాశం భూతాకాశం చిత్తాకాశంలో ఉంటుంది సకల జగత్తు భూతాకాశంలో ఉంటుంది చిదాకాశము ఆ చిదాకాశమునకే శ్రీహరి అని పేరు ఇప్పుడు చూడండి జగన్ నివాస అని శ్రీనివాస అన్నా కూడా అదే అర్థం ఎందుకంటే సంపదంతా ఎక్కడుంటుంది జగత్తు శ్రీ అంటే సంపదండి ఎక్కడుంటుంది శ్రీ జగత్తులో ఉంటుంది జగత్తు దేని ఎందును ఈశ్వరునియందు అంటే ఇప్పుడు ఈశ్వరునియందు శ్రీ జగత్తు ద్వారా శ్రీ ఆయన ఎందు గలదు శ్రీనివాస ఇదంతా కూడా దార్శనిక దృష్టి చెప్తున్నాను నేను మీకు పురాణ దృష్టి చెప్పట్లేదు పురాణ దృష్టి అంటే ఆయన శ్రీ తిరుపతిలో ఉంటాడో ఆవిడేమో మంగాపురంలో ఉంటుంది అలాగా అదంతా ఆ దృష్టి పురాణ దృష్టి అదొక సందర్భం స్థల పురాణము అది ఆ సందర్భం లేదు ఈ సందర్భంలో ఇది దార్శనిక దృష్టిలో జగన్ నివాస సకల జగత్తులు ఆ ఈశ్వరుని ఎందు గలవు ఈశ్వరుడు అధిష్టానం ఈశ్వరుని ఎందే సకల జగత్తులు ఉంటాయి ఈశ్వరుడు సినిమా తెర వంటి వాడు సినిమా తెర సినిమాలో ఎన్ని ఉంటే అన్నీ ఎక్కడుంటాయి తెరైందే ఉంటాయి సినిమాలో సముద్రం ఉందనుకోండి ఆ సముద్రం ఎక్కడుంటుంది తెరైందే ఉంటుంది మరి తెర తలిసిపోదా తలిసిపోదా సినిమాలో పెద్ద పెద్ద మంటలు అగ్ని పెద్ద అగ్ని ప్రమాదం అయి అయిందనుకోండి సినిమాలో బాంబులో మీ పేలయనుకోండి అవన్నీ ఎక్కడుంటాయి తెర అయిందే ఉంటాయి మరి అగ్ని తెర కాలిపోదా కాలిపోదా సినిమాలో హీరో మంచి పనులు చేసేస్తూ ఉంటాడు విలన్ అన్నీ చెడ్డ పనులు చేస్తాడు ధర్మాధర్మాలు రెండు ఉంటాయి ధర్మాధర్మాలు లేనిదే హీరో లేదు విలనో లేదు హీరో విలన్ లేకపోతే సినిమాయే లేదు కాబట్టి ఈ ధర్మాధర్మములు ఇవి ఆ తెర ఎందు ధర్మాధర్మములు తగులుకుంటాయా తెరకి ధర్మాధర్మములు ఉంటాయా ఉండవు తెరకి ధర్మము ఉండదు అధర్మము కాబట్టి ఈశ్వరుడు సినిమా తెర వాడు అంటే సర్వమును తన కలిగి ఉంటాడు మత్స్థాని సర్వభూతాన్ని తొమ్మిదో అధ్యాయం కానీ వాస్తవంలో ఏది నాయందు ఉన్నట్టే కాదు ఇప్పుడు సముద్రం ఎక్కడుంది తెర మీద ఉంది కానీ సముద్రం తెర మీద ఉన్నట్టే కాదు తెర మీద సముద్రం ఉంటే తెర తడిసిపోదండి మంటలు ఎక్కడున్నాయి తెర మీద ఉన్నాయి కానీ తెర మీద మంటలు ఉన్నట్టే కాదు కారు రైలు ఎక్కడ వెళ్తోంది తెర మీద వెళుతోంది కానీ రైలు ఎక్కడ తెర మీద వెళ్తున్నట్టే కాదు మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని అంటే ఎవడో అన్నాడు ఇదంతా మాయలా ఉందా చెప్పేది అన్నాడు అవును అది మాయే దట్ ఈజ్ వాట్ మాయా ఈజ్ అని మాయా అనే అంట జగన్ నివాస అనంత దేవేశ జగన్ నివాస ం అక్షరం ఇప్పుడు అక్షరం అనేవి ఉపనిషత్తులు ఇంట్రడ్యూస్ చేశాయి ఇది గీత అంటే ఉపనిషత్తుల యొక్క సారం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటాం అక్షరము అంటే నక్షరతి ఇది అక్షరం ఇప్పుడు మీరు తెలుసుకోవాలి దేన్ని తెలుసుకోవాలో తెలుసినా దేన్ని తెలుసుకోవడం అంటే పట్టుకోవడం గ్రహించుట తెలుసు దేన్ని మీరే దేన్ని మీరు తెలుసుకుంటారో దాన్ని పట్టుకున్నట్టే ఏది మీకు తెలిసిందో అది మీ అధీనమైనట్టు లెక్క వాట్ యు నో యు కాంకర్ వాట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ యు ఆర్ సేవ్ టు ఇట్ మీకు ఏది తెలిస్తే అది దాన్ని మీరు జయించినట్టు లెక్క దాన్ని పట్టుకున్నట్టు లెక్క ఇప్పుడు మీరు తెలుసుకుంటారు ఇవేవో తెలుసుకుంటారు కానీ మీరు తెలుసుకున్నవన్నీ నశించేవే అనుకోండి అప్పుడు మీ తెలుసుకోవడానికి విలువ ఎంత ఎంత విలువ ఇప్పుడు ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలాగా ఏ స్టాక్ ఎలా ఉంది అన్నీ తెలుసుకున్నారు ఈరోజు స్టాక్ గురించి అలా అడిగిన వెంటనే టక్ టక్ టక్ చెప్పేస్తారు ఈ ఈ కంపెనీ స్టాక్ పెరిగింది ఆ కంపెనీ స్టాక్ అన్నీ మీకు తెలిసేది ఆ జ్ఞానము ఈ జ్ఞానము విలువ ఎంత నిద్ర ఒక నిద్ర ఒక గంట కొద్దిసేపు నిద్రపోయి లేచి తెల్లవారేకా నిద్రలేస్తే ఆ జ్ఞానము వ్యర్థము ఎందుకంటే ఆ జ్ఞానంలో విషయమైనటువంటి ఆ స్టాక్ మార్కెట్ ఫిగర్స్ అన్నీ కూడా మారిపోయినాయి అంటే ఆ జ్ఞానము వినాశి మళ్ళీ మీరు కొత్త జ్ఞానాన్ని మళ్ళీ కంటస్థం చేయడం ప్రారంభించాలి కాబట్టి తెలుసుకోవడము తెలియబడేది నశించేప్పుడు నశించి దాని తెలుసుకుంటే ఆ జ్ఞానం యొక్క విలువ ఎంతటిది చాలా తక్కువ కాబట్టి మీరేం తెలుసుకోవాలి ఏది నశించదో దాన్ని తెలుసుకోవాలి సో అథ పరా అది విద్య అంటే విద్య అంటే పరా ఉత్కృష్టమైన కాదు పరావిద్య ఏమిటి పరావిద్య ఏమిటి అథ పరా ఇయా ఏ జ్ఞానము చేతనైతే విద్య జ్ఞానము ఏ జ్ఞానము చేతనైతే మీరు ఆ వినాశము లేని తత్వమును వినాశము లేని సత్యతత్వము అది ఎక్కడ ఉంటుంది ఎక్కడ వినాశము గలదు చూడండి అక్కడే ఉంటుంది ఇట్ ఈస్ ది బిగినింగ్లెస్ వే ఇన్ ది బిగినింగ్ ఇట్ ఈస్ ది ఎండ్లెస్ ఇన్ ది ఎండింగ్ ఇట్ ఈస్ ది ఇన్ని పేలిషన్ ఎక్కడ మీకు వినాశం ఉంటుందో అక్కడే అవినాశి ఉంటుంది జగత్తు వినాశి జగత్తు నశించేది అటువంటి నశించే జగత్తులో అవినాశి పరమాత్మతత్వము కలదు మీరు వెతికి పట్టుకోవాలి దట్ ఈస్ ది సెర్చ్ ఫర్ ద ట్రూత్ అది మీరు వెతికి పట్టుకోవాలి మీరు జగత్తులో నామరూపాలని పట్టుకున్నారనుకోండి ఫోటోలు తీసుకునే ఫోటో ఆల్బములు నింపుకుంటూ నామరూపాలు పట్టుకున్నారనుకోండి ఇప్పుడు ఒక ఆయన ఫోటోలు మీరు నూట యాభై ఫోటోలు తీసి ఆల్బంలో పెట్టుకున్నారు అనుకోండి ఈ ఆల్బం ఏమవుతుంది సంవత్సరం ఎప్పటికీ కలర్ పోతుంది దాన్ని ఆయన ఏమవుతాడు ఆయన గాల్లో కలిసిపోతాడు ఇప్పుడు ఈ ఏం చేస్తారు ఆ ఫోటోలు ఏం చేస్తారు ఆ ఏం చేస్తారు ఆయనే లేకపోయిన తర్వాత ఎప్పుడు కూడా నామరూపాల ఫోటోలు తీసేసి దాచేసుకుని మేమేదో ఘనకార్యం చేసామంటే పిచ్చి క్రేజ్ పీపుల్ ఆర్ క్రేజీ నామరూపాలని పట్టుకోకూడదు మీరు ఫోటో తీస్తే ఏది నా ఏది దేని ఫోటో చెరిగిపోదో ఆ ఫోటో తీయాలి ఆ జ్ఞాననేత్రంతో ఆ ఫోటోని ముందుకే ఈ పిచ్చి పిచ్చి ఫోటోలు నేను కాబట్టి జగత్తు వినాశి అవినాశి ఎందు జగత్తులో అవినాశి పట్టుకోవాలి వినశ్యత్ స్వ వినశ్యంతం శ్రీకృష్ణుడు గీతలోనే వినశ్యత్సు అవినశ్యంతం నశించి వాటిలో నశించకుండా ఉంటుంది జగత్తులో బ్రహ్మ అలాగే తనలో చూసుకో నీలో నువ్వు చూసుకో లుక్ అట్ యువర్ సార్ నీ నీలో నువ్వు చూసుకున్న వెంటనే నీకేం కనపడతాయి నా బ్యాంక్ అకౌంటు నశిస్తుంది నా ల్యాండ్ ప్రాపర్టీ ఒకటి కొన్నాను నేను అది నశిస్తుంది విశాఖపట్నంలో ఫ్లాట్ కొన్నాను అది నశిస్తుంది ఇంకా నువ్వు ఈ రియల్ ఎస్టేట్ చెప్పడం మానే నశిస్తుంది గాది జనార్దన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ అంతా నశించిపోయిందని వాళ్ళు ఎవరో లెక్కలు చెప్తుంటే మీ రియల్ ఎస్టేటు నా రియల్ ఎస్టేట్ ఎంతండి నశిస్తుంది ఆయన ఎవరో నాకు తెలియదు అది నేను ఊరికే మాట వరుసగా నాన్న మీరు మనలో అనుకోద్దు పేపర్లో చూసిన పేరు పేరు తప్ప ఇంకేమీ నాకు తెలియదు నాకేమి సంబంధం లేదు కూడా నేను ఇచ్చేటంతా నశిస్తుంది నా ఇల్లు నశిస్తుంది మీరేమనుకోకండి మరి మోహమాట మాట అనుకోకండి నశిస్తుంది ఏమండి నా భర్త నా భార్య నా ఇల్లు నా సంసారం అయ్యా ఏం చెప్పమంటారు నశించిదే అది కూడా నశించిదే నా దేహము నశిస్తుంది నేను బంగారు పన్ను కట్టించుకున్నాను అది నశిస్తుంది గుండెలో ఏదో పెట్టుకున్నాం మేము ఏదో స్టెంటర్ ఏదో అది నశిస్తుంది బోర్డు ఖరిగిపోసి పెట్టుకున్నాం అది నశిస్తుంది దేహము నశిస్తుంది ఇంద్రియములు నశిస్తాయి మనస్సు నశిస్తుంది బుద్ధి నశిస్తుంది అహంకారము నశిస్తుంది ఇంకేం మిగిలిందండి పట్టుకోవాలని ఒకటి మిగులుతుంది వినశ్యత్సు అవినశ్యంతం వినశ్యత్సు బహువచనం అవి నశ్యంతమే ఏకవచనం ఈ నశించి వాటి అన్నింటిలో నశించకుండా ఒకటి మిగులుతుంది ఇప్పుడు మీరు రైలు ఎక్కి ప్రయాణం చేశారనుకోండి రైల్లో ఉన్న వాళ్ళందరూ కదులుతూ ఉంటారు మీరు కదులుతూ ఉంటారు భోగి కదులుతూ ఉంటుంది భోగికి భోగికి మధ్య లింకులు ఉంటాయి అవి మరీ అన్నిటికంటే ఎక్కువ కదులుతూ ఉంటాయి ఈ రైలు భోగిలు ఇటు ఇటు ఇటు ఇటు అటు ఇటు మొత్తం ఆరు డైరెక్షన్స్లో కదిలిపోతూ ఉంటాయి రైలు భోగీలు ఎప్పుడైనా రైలు ఎక్కానా సిక్స్ డైరెక్షన్స్లో కదులుతాయండి వీళ్ళకి రైలు భోగీలు చేయడం చేత కాకపోతే సౌత్ కొరియా వాళ్ళను ఎవరినో చేసి పెట్టుకుంటే వాళ్ళు చేసి పెడతారు కదా కొనుక్కు తెచ్చుకోవచ్చు కదా వీళ్ళకి చేత కాదు రైలు బోగీలు చేయటం దే డోంట్ నో ప్లీజ్ డోంట్ మైండ్ మై సేమ్ దాట్ ఆ రైలు భోగిలు ఇటు ఇటు కదులుతుంది ఇటు ఇటు కదులుతుంది సిక్స్ డైరెక్షన్స్లో కదులుతుంది అంబాసిడర్ కార్ లాగా ఆ రైలు భోగిలో ఏదలు ఉంటాయి అవి కదులుతాయి రైలు భోగిలో అట్మాస్ఫియర్ ఎయిర్ ఉంటుంది అది కదులుతుంది కానీ కదలంది చక్రాలు కదులుతూ ఉంటాయి కదలందు ఒకటి ఉందండి రైలు పట్టాలి కదలందు ఒకటి ఉంటుంది అలాగే మీలో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మొబైల్ మొబైల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మొబైల్ మీలో కానీ ఇమ్మొబైల్ ఒకటి ఉన్నది మీలో ఆత్మ అది నశించదు ఏమంటే మరి జగత్తులో నశించని బ్రహ్మ ఒకటి ఉంది నాలో నశించని ఆత్మ ఒకటి ఉన్నది ఇప్పటికి ఎన్ని వచ్చాయి రెండు వచ్చాయి రెండు కాదు అవి రెండు ఒకటే రెండులా కనపడుతున్నాయి అధ్యాత్మంలో ఆత్మలాగా అధిభూతంలో బ్రహ్మలాగా కనపడుతుంది తప్ప అవి రెండు కాదు ఒకటే అవి రెండు అంటే ద్వైతం అవుతుంది విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అది అక్షరం అంటే ఈ సకల జగత్తు నశించే జగత్తుకు ఏ అధిష్టానము గలదో అది నీవే నా హృదయంలో ఈ దేహేంద్రియ మన సంఘాతమునకు అధిష్టానంగా ఉంటో ఏ ఆత్మ చైతన్యము అది నీవే త్వమక్షరం ఇంతవరకు భాష్యం చూద్దాం ఎందుకంటే సదసత్ తత్పరం యతనుందే అది కొంచెం ఓపికగా దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది అది నెక్స్ట్ క్లాస్లో పడుతుంది ఇంతవరకు భాష్యాన్ని ముందుకు తీసుకెళ్దాం అవతారిక భగవత హర్షాది విషయత్వే హేతు దర్శయతి గత శ్లోకంలో చూసుకుంటే ఈశ్వరుని కీర్తన వినగానే హర్షము ఆనందము కలుగుతోంది కాబట్టి ఆనందంలో విషయం భగవానుడు ఎవరి కీర్తన వల్ల ఆనందము భగవాను కీర్తన వల్ల కాబట్టి హర్షంలో ఆయన విషయము అనురాగంలో విషయమే ఎవరు భగవానుడు రాక్షసులు పారిపోవుటకు కీర్తన కారణమైతే ఎవరి కీర్తన వల్ల పారిపోతున్నారు వాళ్ళు అంటే వారు పారిపోవడానికి కూడా విషయం భగవానుడయ్యాడు సిద్ధులందరూ నమస్కరించడానికి విషయం భగవానుడయ్యాడు ఆ వీటన్నింటిలో భగవానుడు విషయముగుటకు కారణమేమి అంత మహిమ ఈశ్వరుని ఎందు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని ఈ శ్లోకము చూపిస్తోంది భగవత హర్షాది విషయత్వే హేతును దర్శయతి హేతువును చూపిస్తున్నారు ఎవరు చూపిస్తున్నారు అర్జునుడు చెప్తున్నాడు కస్మాచే అంటే ఏ కారణముగా తేతుభ్యం నీ కొరకు ననమే రన్ నమస్కృ నమస్కారం చేయకుండా ఉంటారు ఇప్పుడు తే అంటే షష్ఠీ కావచ్చు చతుర్థి కావచ్చు తలతే షష్ఠీ తుభ్యంతే చతుర్థి కానీ నమస్కారం వచ్చిందంటే చతుర్థియే వచ్చి తీరాలి నమస్కారం వచ్చి షష్ఠీ అన్నాడంటే వాడికి సంస్కృత భాష అర్థం కాలేదనే అభిప్రాయం నమ వచ్చిందంటే చతుర్థి నమశివాయ్ నమ అంటే శివాయ నమ నారాయణాయ చతుర్థియే వస్తుంది అలాగే ఇక్కడ తే అంటే షష్ఠి అనుకుని పోతారేమోనని తుభ్యం మీ కోరకు నమస్కారము నమస్వస్తి స్వాహ స్వధాలం వషడ్ యోగాచ్చ అనో సూత్రం ఉంటుంది దాని చేత నమ వస్తే చతుర్థి వస్తుంది అనివే శంకర్లు పాయింట్ అవుట్ చేశారు అందుకోసం చెప్పారు మీకు హే మహాత్మన్ ఓ మహాత్మా అని సంబోధన గరీయసే గురుతరాయ నీవు చాలా వెయిటీ పర్సన్ అంటున్నాడు నువ్వు చాలా వెయిటీ ఎంటిటీ అంటే చాలా గొప్పది శ్రేష్టమైనది నీవు ఎందువల్ల యత ఎందువల్ల అంటే గురుతరాయ అనే విశేషణం వేయటానికి హేతు ఏమంటే బ్రహ్మణ హిరణ్య గర్భస్ అపి నేను చాలాసార్లు చెప్తూ ఉంటా ఉపనిషత్ సాహిత్యంలో దేనిని హిరణ్యగర్భ అనే పదంతో వ్యవహరిస్తామో పురాణంలో దానినే బ్రహ్మదేవుడు అని వ్యవహరిస్తారు సో స్పష్టంగా భాష్యకారులు చూపిస్తున్నారు ఆదికర్త కారణం హిరణ్య గర్భుడు అంటే సకల సృష్టికి మూలపురుషుడైన బ్రహ్మదేవుడు ఆయనికి కూడా ఆది అంటే ఆదవు కర్త ఆది అంటే సృష్టి ఆది కర్త అంటే కారణము ఆయనకి కూడా కారణము నీవే ముందు హిరణ్య వచ్చాకనే ఈ జగత్తంతా వచ్చింది ఆ హిరణ్య గర్భుడు ప్రకటమయ్యాడు మంత్రం విన్నారో లేదో మీరు హిరణ్య గర్భం యునత్తు ఆ ఈశ్వరుడు మనకు శుభస్మృతులు ఇచ్చుగాక ఎటువంటి ఈశ్వరుడు హిరణ్య గర్భం జాయమానం పశ్యత పశ్యత అంటే పశ్యతి ఇ ఉదయిస్తున్న హిరణ్య గర్భుణ్ణి దర్శిస్తున్నాడు మీరు కూడా చేయొచ్చా మీరు తెలివి కంగారు పడిపోకూడదు కాఫీ కోసం కంగారు మనిషి తెలివి ఆ సుప్త ప్రబుద్ధయో సంధౌ ఆత్మనో గతిమాత్మ దర్క్ అంటే భాగవతంలో శ్లోకం ఉంటుంది ఆ నిద్రకి తెలివి రావడానికి మధ్యలో సంధి ఆ తెలివి వచ్చినప్పుడు కంగారు ఆ కొద్దిపాటి ఆ గ్యాప్ని పరిశీలించాలి మొట్టమొదటి ఏ వస్తుంది తెలివి వస్తుంది తెలివి వచ్చాకనే దేహము దేహతారాత్మ్యాన్ని బట్టి అహంకారము దాంతోపాటుగా జగత్తు వస్తాయి అని మీరు మీరు మీరు రేపొద్దున ట్రై చేసి చూడండి ఈ ఈ ప్రక్రియ రోజు అలా చేసినట్లయితే మీరు అహంకారము కాదు అహంకారమునకు మీరు సాక్షి అనే సంగతి మీకు తెలుస్తుంది సాక్షిభావం బాగా అలవడుతుంది ఆ నిద్ర లేచిన టైంలో చేయాలి అదో మెడిటేషను ఎందుకంటే కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే సంసారం వచ్చేస్తుంది ఏడు ఎనిమిది రెండు మూడు ఫోన్ కాల్స్ చేసేస్తే ఇంకా మీరు ఏ పూజ చేసినా ఏ జపం చేసినా ఏ ధ్యానం చేసినా ఆ సంసారం అంతా ఉంటుంది పొద్దున్నే రెండు మూడు ఫోన్ కాల్స్ వచ్చేస్తే ఇంకా ఇంకా ధ్యానం ఏమిటి ఇంకా అయిపోయింది సంసారం వచ్చి ప్రథమ కూర్చున్నాక సంసార ధ్యానమే ఉంటుంది కాబట్టి ఆ సంసారాన్ని అంత గమ్ముని నెత్తికి పెట్టేసుకోకూడదు ఆ కెరీటానికి కంగారు లేదు కొంచెంసేపు ఆ తెలివి తెలివి వచ్చిన క్షణములు తెలివి వచ్చింది దెన్ వా అది పరిశీలన పెట్టాలి సాక్షిభావంతో దర్శించాలి దర్శిస్తే ఆ హిరణ్య గర్భం పశ్యత జాయమానగుం అది మీరే చూడొచ్చు మీ ఎల్లు ఆ పరిచ్ఛిన్న జీవభావము పరిచ్ఛిన్న వ్యక్తిత్వము పర్సనాలిటీ పుట్టడం మీరు దర్శించవచ్చు మీరెల్లు అదే కాస్మిక్ లెవెల్లో పరమాత్మ హిరణ్య గర్భం మంచిది అత తస్మాత్ ఆదికర్ే అది ఆయన గురుతరుడు ఎందుకని గురుతరుడు అంటే గరీయాన్ని ఎందుకని బ్రహ్మణోపి ఆదికర్తే బ్రహ్మకు కూడా సృష్టి ఆది ఎందుకర్త కనుక ఆయన గురుతరుడైనాడు ఓకే అటువంటప్పుడు అంతటి మహాత్ముడు కథం ఏతే నమస్కృ కాబట్టి వీళ్ళందరూ అటువంటి పరమాత్మకి నమస్కారం చేస్తుంటే విడ్డూరమే ఉందండి నమస్కారం చేయకపోతే విడ్డూరం కానీ నమస్కారం ఎందుకు చేయరు తప్పకుండా చేస్తారు ఎందుకంటే అంతటి మహోన్నతమైన సత్యతత్వము ఈ జగత్తులకు అధిష్టానంగా ఉంది నా హృదయంలో ఆత్మరూపంగా ఉంది అని వాడు తెలుసుకున్నప్పుడు తల వంచి తప్పక నమస్కరిస్తాడు కథం నన్నమేరం అత హర్షాదీనా నమస్కారర్హయ ఇత్యర్థ మనం ముందుకెళ్ళిపోయినా శంకర్లు కొంచెం వెనక్కి తీసుకెళ్ళి అన్నీ మళ్ళీ టైప్ చేస్తూ ఉంటారు కాబట్టి హర్షాదులకు అంటే క్రితం శ్లోకానికి పోవాలి నీ యొక్క నామాన్ని కీర్తించినప్పుడు నీ యొక్క మహిమను కీర్తించినప్పుడు జనుల హృదయములో హర్షము కలుగుట హృదయములో అనురాగము కలుగుట రాక్షసులు విఘ్నములు పారిపోవుట సిద్ధపురుషులందరూ నీకు నమస్కరించుట ఇటన్నిటికీ నీవు యోగ్యమైన విషయమై ఉన్నావు స్థానం అంటే స్థానే ఆ విషయాన్ని నీవు విషయమై ఉన్నావు ఎటువంటి విషయము స్థానే అంటే అత్యంత యోగ్యమైన విషయమై ఉన్నావు అని అర్థం ఇత్యర్థ కథం నమస్కృ అన్నదానికి అభిప్రాయం అది హే అనంత ఓ అనంతుడా అన అనంత అచ్యుత రెండు పదాలు ఉంటాయి మన వాళ్ళు సంధ్యావందనం చేసుకునేప్పుడు అనంతాయ్ నమ అచ్యుతాయ నమహ అంటారు ఇకే హడావిడి హడావి అనంతయ నమ అచ్యుతాయ నమ నోట్లో నీళ్లు పోసుకుంటారు మంచిదే కర్మ అలాగే చేస్తాము కానీ కొంచెం తెలుసుకుంటే కూడా బాగుంటుంది కదా అనంత అంటే చాలా చెప్పుకున్నాం అచ్యుత అంటే జారిపోనివాడు అని అర్థం చ్యుతుడు అంటే జారిపోయేవాడు అచ్యుతుడంటే జారిపోనివాడు ఒక ఆయన చాలా మంచివాడు ఆయనకు ఒక లక్ష రూపాయల లాటరీ తగిలిందండి ఆయన జారిపోయాడు అంటే ఆ మంచితనం అంతా కూడా దారికి వదిలేసి సంసార భోగాల్లో పడిపోయాడు అలా జారిపోయాడు కానీ పరమాత్మ జగత్తులో ఉండే సంపదకంతకీ ప్రభువు ఆయన అయినా కూడా భోగములలోకి జారిపోడు అలాగే ఉండిపోతాడు అలా సాక్షిగానే ఉండిపోతాడు కానీ నా సంపద అనడు జారిపోడు జగత్తులో ధర్మాధర్మాలు ఉంటాయి ఆ జగత్తును పరమేశ్వరుడే సృష్టిస్తాడు కానీ ఆ ధర్మాధర్మముల లెవెల్లోకి ఆయన జారిపోడు ధర్మాధర్మములకు అతీతమైన స్థితిలోనే సాక్షి భావంలోనే ఆయన ఉండిపోతాడు అది అచ్యుతుడు ఆ పని మీరు కూడా చెయ్యొచ్చు చెయ్యాలి మీరు కూడా అచ్యుతుడుగా ఉండాలి అలాగే నశించే దేహము ఇంద్రియములతో నశించే ఆస్తిపాస్తులతోటి ఐడెంటిఫై అయితే మనం కూడా నాశ నాశము గలవాళ్ళమే అవుతాము నశించని ఆ ఆత్మ చైతన్యంతో ఐడెంటిఫై అయ్యి ఆత్మ చైతన్య స్వరూపులుగా సాక్షి రూపులుగా మీరు నిలిచి ఉంటే మీరే అనంతుడు అంటే ఈశ్వరుణ్ణి మీరు ఏ పదాలతో వర్ణిస్తారో అవన్నీ మీకు అన్వయిస్తాయి అనంత అని ఈశ్వరుణ్ణి సంబోధించారా అనంతుడు మీరు అవ్వచ్చు పొటెన్షియల్లీ డివైన్ అండి మీరు అనంతుడు కావచ్చు హే అచ్యుత ఆ మీరు కావచ్చు యూ కెన్ ఎవ్రీథింగ్ ఓ ఈశ్వరుడు చాలా దయామయుడు సరే ఈశ్వరుడు దయామయుడే నువ్వు కూడా కొంత దయను కలిగి ఉండవచ్చు నువ్వు దయామయుడు కావచ్చు ఈశ్వరుడు కరుణా సముద్రుడు మంచిదే నువ్వు కూడా కొంత కరుణని కలిగి ఉండవచ్చు ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు నీవు కూడా ప్రేమను కలిగి ఉండవచ్చు మీరు మీ గురించి నేను చెప్తా ఈశ్వరుడు గురించి మీరు చెప్పండి ఈశ్వరుడు గురించి మీరు చెప్పిన ప్రతి పదాన్ని తీసుకుని నేను మీ గురించి చెప్తాను రియల్లీ యూట్ టు థింక్ అబౌట్ ఇట్ హే అనంత దేవేశేవతలకు ప్రభువైన వాడా అంటే పురాణ దృష్టి ఎలా ఉంటుంది ఇంద్రుడు అగ్ని ఇంద్రుడు తూర్పుడుంటాడు వరుణుడు పశ్చిమాన్ని ఉంటాడు ఉత్తరాన్నుడు ఉంటాడు ఈ దేవతలందరికీ ఈ విష్ణువు ప్రభువు పురాణ దృష్టి దార్శనిక దృష్టి ఏమిటి అధ్యాత్మంలోనే మీరు ఇవన్నీ చూడొచ్చు అధ్యాత్మంలోనే చూపు వినికిడి మొదలైన దేవతలందరికీ చక్షుషక్షు శ్రోత్ర శ్రోత్రం మనసో మన వాచోహ వాచం ప్రాణస్ ప్రాణం అని మీ హృదయంలోనే ఆత్మచైతన్య రూపంగా పరమేశ్వరుడు గలడు దేవేశ అని సంబోధన జగన్ నివాస నీవు మనం చూశాము ం అక్షరం తత్పరం అక్కడ శ్లోకంలో తత్పరం అనుంది కదా టి ఆేవిటి చెప్తున్నారు ఆయన యతు వేదాంతే శుశ్రూయతే ఏదైతే ఎయా తదక్షరధిగమ్యతే అని ఆ ముండకోపనిషత్తులో మనకి వినబడుతూ ఉంటుందో అదిగో ఆ పరబ్రహ్మ అవినాశి పరబ్రహ్మ నీవే తదక్షరం త్వమక్షరం ఇంకొక ఫ్రేజ్ మిగిలిపోయింది మొత్తం శ్లోకానికి ఏమిటా ఫ్రేజ్ సదసత్ సత్ నీవే అసత్ నీవే ఇది కొంచెం వెయిటీ స్ట వెయిటీ టాపిక్ అది కాబట్టి దీన్ని మళ్ళీ వారం దాన్ని మనం సెటిల్ చేసేద్దాం టైం కూడా అయింది ఓం పూర్ణ మూర్ణ మిదం పూర్ణ